జై గురుదత్త యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణం ఎనిమిదవ భాగం మనం భూమి మీద ఉన్నాం మనం ఉండే భూమిని బట్టి ఒక పక్క కింద అని ఇంకో మీద అని మనం చూస్తున్నాం అంతేగాని నిజమైన కింద దిక్కు ఒకటి ఉంది అని చెప్పింది వీలుందా అలాగే నిజమైన మీద దిక్కు అనేది ఒకటి ఉందా లేదు పరమేశ్వరుడు సంకల్పిస్తే అది ఎటైనా మారిపోవచ్చు నువ్వు కిందనుకున్నది మీదైపోవచ్చు మీదనుకున్నది కిందైపోవచ్చు అని చెప్పాడు ఆ చెబుతూ ఈ సందర్భంలో వాల్మీకి మహర్షి ప్రసక్తాను ప్రసక్తంగా ఒక చిన్న శ్లోకం అడిపెట్టాడండి ఆ శ్లోకంలో ఈనాడు మనం చెప్పుకునేటువంటి భూమ్యాకరణ సిద్ధాంతాన్ని కొంచెంగా పరామర్శ చేశాడు భూమికి ఆకర్షణ శక్తి ఉంది అనేటువంటి సిద్ధాంతం అధునాతన విజ్ఞాన శాస్త్రం వాళ్ళు కొత్తగా కనిపెట్టినటువంటి నూతన సిద్ధాంతం అనే నమ్మేటువంటి వాళ్ళు ఇవాళ్లకు చాలా మంది ఉన్నారు కాని ఇక్కడ ఈ యోగవాసి ఈ సందర్భంలో వాల్మీకి మహర్షి రాసినటువంటి ఒక రెండు శ్లోకాలున్నాయి ఆ శ్లోకాలలో స్పష్టంగా భూమి ఆకర్షణ సిద్ధాంత ప్రసక్తి ఉంది ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తుతం చెప్పదాల్సిన విషయం అది కాకపోయినప్పటికీ దాన్ని పరామర్శ వచ్చింది గనక దాని విషయం చెబుతున్నా మొదటి శ్లోకంలో ఏమన్నా అంటే అస్వాతంత్ర్యాధావంతి పదార్థ సర్వ బ్రహ్మాండే పార్థివో భాగ తదధస్తూర్న్యథా అన్నాడు ఈ శ్లోకాన్ని మామూలు సాహిత్య దృష్టితో అన్వయించాలని చూస్తే ఏ రకంగానూ అన్వయం కాదు ఎందుకంటే దీంట్లో గురుత్వ సిద్ధాంతం యొక్క ప్రసక్తి వాడు తీసుకొచ్చి పెట్టాడు ఆ గురుత్వ సిద్ధాంతం మీద అంటే మన సనాతన గురుత్వ సిద్ధాంతం ఏమిటని తెలిస్తే కానీ ఈ శ్లోకం ఏమాత్రం అన్వయం కాదు అయితే వ్యాఖ్యాత ఆనంద బోధేంద్ర సరస్వతి స్వామివారు మహానుభావుడు దాన్ని చక్కగా వివరించాడు ఈ శ్లోకాన్ని ఆయన ఏమన్నాయంటే వాస్తవంగా కింద అనే దిక్కు లేనే లేదు అని అంటున్నావు వశిష్ఠ మహర్షి చెబుతుంది కదండి అది లేదనుకుంటే చెట్టు మీంచి రాలిన పండు కిందికే పడుతుంది అని నేను ఎలా కుదురుతుంది అని ఒకడు ప్రశ్నించాడు అనుకోండి దాన్ని బట్టి వాడు ఏం చెప్పబోతున్నాడు కింది దిక్కు అనేది ఒకటి వాస్తవంగా ఉంది చెట్టు మీద పండు ఆ దిక్కును గుర్తించింది ఆ గుర్తించి నేను ఇప్పుడు కింది దిక్కుకు పోవాలని సంకల్పించి అది పైనుంచి కిందికి ప్రయాణం చేసింది అని చెప్పాడు అనుకోండి అది కాదని నువ్వు అది తప్పని ఎట్లా అంటే చెబుతానండి తప్పే ఎలాగంటే ప్రతి వస్తువులోనూ గురుత్వం అనేటువంటి గుణం ఒకటి ఏది ఇది మనాతన సనాతన భారతీయ సైన్స్ యొక్క సిద్ధాంతం ఇది ఏమని గురుత్వం అనేటువంటి గుణం ఉంది గురుత్వం అంటే ఏమిటి అందరు అనుకున్న బరువు కాదు గురుత్వం అనేది ఒక గుణం అది ప్రతి పదార్థంలోనూ ఉంది ఆ గురుత్వం అనే గుణం యొక్క లక్షణం ఏమిటంటే తన యొక్క అంశ ఎక్కడ ఉన్నా సరే దాన్ని ఆకర్షించేటువంటి శక్తి దాంట్లో ఉంటుంది ఆ శక్తి పేరే గురుత్వం ఏ వస్తువుకైనా సరే తన యొక్క అంశను ఎక్కడున్నా సరే తన జాతి అంశను తన దగ్గరికి లాక్కుందామని ప్రయత్నం చేస్తుంది ఇది గురుత్వం అంటే ప్రతి ఇంద్రియము కూడా తనకు సంబంధించినటువంటి విషయాన్ని ఆకర్షించాలని ప్రయత్నం చేస్తుంది చెవు ఇంద్రియం శబ్దాన్నే ఆకర్షిస్తుంది కన్ను ఇంద్రియం తనకు సంబంధించిన రూపాన్ని ఆకర్షిస్తుంది అంటే చెవుకుండే గురుత్వం ఏం చేస్తుంది శబ్దాన్ని ఆకర్షిస్తుంది కంటికుండే గురుత్వం రూపాన్ని ఆకర్షిస్తుంది ఇలా ప్రతి ఇంద్రియము కూడా తనకు సంబంధించిన విషయాన్ని ఆకర్షిస్తుంది అలాగే పంచభూతాల్లో ఉండేటువంటి ప్రతి భూతము కూడా తన యొక్క అంశ దగ్గరలోకి ఉన్నట్టయితే దాన్ని తన దగ్గరికి ఆకర్షించుకోవాలని ప్రయత్నం చేస్తుంది దీని పేరే గురుత్వం మరి ఇప్పుడు మన అధునాతన విజ్ఞానం చెబుతోంది ప్రతి అణువు కూడా మరొక అణువును ఆకర్షిస్తుంది అని చెబుతుంది లేదా వికర్షిస్తుంది ఆకర్షించడానికి చేస్తుంది లేదా వికర్షించడానికి చేస్తుంది దాంట్లో కనుక ఆర్బిట్లో ఎక్కువ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ ఏర్పాట్లున్నాయి కదండి ఆ ఎలక్ట్రాన్స్ యొక్క ఏర్పాటును బట్టి పక్కన యాటమ్ని అది ఆకర్షిస్తుంది లేదా వికర్షిస్తుంది అని ఇప్పుడు విజ్ఞానం చూద్దాం నూతన విజ్ఞానం చదువుతోంది పరమాణువులో ఉన్నటువంటి అణుఖండాలకు కూడా అంటే ఎలక్ట్రాన్సు ప్రోటాన్సు మన వాటికి కూడా ఆకర్షణ వికర్షణలు ఉన్నాయి అని అధునాతన శాస్త్రం చెబుతాను ఇప్పుడు వాల్మీకి మహర్షి ప్రస్తావించినటువంటి గురుత్వ సిద్ధాంతం ఉంది కదండి ఈ సిద్ధాంతంలో ఈ ఎలక్ట్రాన్స్ అని ప్రోటాన్స్ అని అనుఖండాలని అణువుల ఆకర్షణ వికర్షణ అని మాటలు లేవు కానీ భూతాలు వాటి అంశాలు అనే ఉంది అంశాలంటే ఏమిటి భూతముల యొక్క అంశాలంటే ఏమిటి భూతముల వాటి యొక్క అంశాలంటే ఏమిటి అనుఖండాలే మనకు తెలియగానే అర్థం చేసుకోవాలి ఈనాటి యొక్క విజ్ఞానానికి సంబంధించినట్లయితే ఈ దృష్టితో చూసినప్పుడు ఈనాటి ఆనాడు మహర్షులు చెప్పినటువంటి గురుత్వ సిద్ధాంతము ఈనాడు చెప్పినటువంటి భూమ్యాకరణ సిద్ధాంతము ఈ రంటికి చాలా దగ్గర సంబంధం ఉంది అని మనం అర్థం చేసుకుంటాం అయితే నువ్వేదో కలిపేసి చెప్పేస్తున్నావయ్యా ఆ శ్లోకంలో అంత స్పష్టంగా లేదు అంటారేమో రెండో శ్లోకం వినండి ఆ పై శ్లోకంలో ఏం చెప్పబోతున్నారు చెట్టు కాయ గురించి మళ్ళీ ఇంకోసారి చర్చ చేయబోతున్నారు చెట్టు మీద కాయ ఉంది అది కింద అది ఎట్లా పడ్డది అని మన చర్చ ఆయన ఏం చెబుతున్నానంటే భూమి అనేటువంటిది ఒక మొత్తం కలిపి ఒక భూమి అనేటువంటి ఒక భూతం పంచమహాభూతాల్లో ఒక భూతం చెట్టి మీద ఉన్నటువంటి కాయ ఈ భూమిలో ఒక అంశ భూమిలో ఒక గురుత్వం గుణం ఉంది కదా ఆ భూమిలో ఉన్నటువంటి గురుత్వ గుణం ఉందే తన యొక్క అంశ కాయను ఆకర్షిస్తుంది అందువల్ల భూమి ఎటుంటే కాయ అటు పడుతుంది అంతేగాని ఆ కాయ నేనిప్పుడు ఈ దిక్కులో ఈది కింది దిక్కు అమెరికా దిక్కుపోవాలి అనుకున్నట్టు రాదు అది ఇండియా దిక్కుపోవాలి అని రాదు ఎలా వస్తుంది భూమి యొక్క అంశ కనుక ఈ కాయ అనేది భూమి చాలా పెద్ద అంశతో ఉంది కాయ అనేది చిన్న అంశతో ఉంది కనుక ఈ చిన్న అంశనే పెద్ద అంశ దగ్గరికి లాక్కోవాలని ప్రయత్నం చేస్తుంది ఏది అతి సన్నిహితమైన దారో ఆ దారిలో దగ్గరికి లాక్కుంటుంది అందుచేత భూమిలో ఉన్నటువంటి గురుత్వ గుణం చేత ఆ కాజ వస్తుంది తప్పితే వేరే స్వయంగా జ్ఞానం ఉండి రాదది లోకంలో కూడా ఇది కింది దిక్కు అని ఒక దిక్కుకు బోర్డేసి పెట్టడం కుదరదు దీన్ని వాల్మీకి మహర్షి ఇక్కడ శ్లోకంతో ఎలా చెప్పాడో చూడండి ఉదాహరణ రూపంగా చెబుతున్నాడు ఉదాహరణ ఏమిటంటే ముందురా ఈ ఉదాహరణనే సూర్య సిద్ధాంతకర్త తన గ్రంథంలో మళ్ళీ స్వీకరించాడు వాల్మీకి చెప్పినటువంటి ఈ ఉదాహరణ ఏమిటి ఉదాహరణ అంటే ఈ భూమి అంతా కూడా బంతి అనుకో ఈ బంతి చుట్టూతో కూడా వందల కొద్దీ చీమలు అడ్డదిడ్డంగా తిరుగుతున్నాయనుకోండి చుట్టూతో తిరిగేస్తున్నాయి చీమల పుట్టలోంచి చీమలు కిలిగితే వచ్చేసినట్టుగా వచ్చేసి ఈ భూమినే బంతి చుట్టూతో వచ్చేసి అడ్డదిడ్డంగా భూమి గిరిగిర తిరిగేస్తున్నాయి చీమలన్నీ అని అప్పుడు ఏ చీమ కింద ఉన్నట్టు ఏ చీమ పైన ఉన్నట్టు ఎవరైనా తేలి ఎవరు తేలి చెప్పలేరు ఎక్కడికక్కడ ఏ చీమ కాచీమ దాని కాళ్ళున్న దిక్కేమో కింది దిక్కు అంటుంది దాని వీపు ఉన్న దిక్కేమో పై దిక్కు అంటుంది చీమలైన ఎట్లాగే చెప్పాలి మనమైన ఇట్లాగే చెప్పాలి అంతేగాని తేల్చి ఇది కింది దిక్కు ఇది ఖాయం ఇది పై దిక్కు ఇది ఖాయం అని చెప్పేవాళ్ళు ఎవరు కుదరదు అందుచేత ఎవరికి కూడా ఈ దిక్కు ఇదే నిర్ణయించెప్పడం సాధ్యం కాదు రామా ప్రతి బ్రహ్మాండము కూడా ఎంత బరువుంది అంటావు దాని చుట్టూ ఉన్నటువంటి నీటి ఆవరణ ఇంకా ఎంత బరువుంది అంటావు దానికి కింది దిక్కు అనేది ఒకటి ఖాయంగా ఉన్నట్టయితే చెట్టు మీద పండుగ రాలి ఒక దిక్కులో కింది పడ్డట్టుగా ఈ బ్రహ్మాండాలు ఈ బ్రహ్మాండాల చుట్టూ ఉన్న ఇవన్నీ కూడా రాలి ఆ కింది దిక్కు వెంట ప్రయాణం చేస్తూనే ఉండాలి అలా జరుగుతోందా ఎక్కడా జరగడం లేదు జరగదు ఎందుకంటే కింది దిక్కు అనేది లేనే లేదు బ్రహ్మాండం మొత్తం కలిపి మరో బ్రహ్మాండంలో అంశ కాదు ఇందాకనే చెప్పాం ఏ బ్రహ్మాండానికి ఆ బ్రహ్మాండమే ఏ సంసారానికి ఆ సంసారమే అని చెప్పుకున్నావు అంచేత ఒక బ్రహ్మాండం ఇంకో బ్రహ్మాండంలో అంశ కాదు అంచేత ఈ బ్రహ్మాండం యొక్క గురుత్వాకర్షణ ఆ బ్రహ్మాండం మీద పడదు కనుక ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి వస్తువులు ఏవి కూడా ఆ బ్రహ్మాండం ప్రయాణం చేయవు ఈ బ్రహ్మాండంలో ఏ వస్తువు యొక్క అంశాలు ఎక్కడ ఉన్నాయో ఆ అంశాలు మాత్రం పెద్ద వస్తువు దగ్గరికి వచ్చేస్తుంటాయి ఇంతే తప్పితే నిజమైన దిక్కు అనేది కనుక ఉన్నట్టయితే నువ్వు చెప్పినట్టుగా అప్పుడు ఏం చేయాలంటే ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి నీళ్లు ఇంకో బ్రహ్మాండంలోకి ప్రయాణం చేయాలి ఈ బ్రహ్మాండంలో ఉన్న గాలి ఇంకో బ్రహ్మాండంలోకి ప్రయాణం చేయాలి అది జరగదు కనుక ఈ విధంగా మనం చూస్తున్నటువంటి బాహ్య ప్రపంచంలోనే వాస్తవమైనటువంటి దిగ్విభాగం లేనేలేదు లేనే లేదు గనక దీనికి అధిష్ఠానమైన పరమాత్మలో దిగ్విభాగం ఉండవలసిన అవసరం లేదు ఇందాక నువ్వేమన్నావు మనం చూస్తున్నటువంటి ఈ ప్రపంచంలో దిగ్విభాగం పైనా కింద అనేటువంటి దిక్కులు ఉన్నాయి గనక ఈ ప్రపంచానికి మూలవస్తు అయిన పరమాత్మలోనే అవి ఉండి ఉండాలి పరమాత్మలోంచే దీన్ని సంక్రమించి ఉండాలి అన్నావు దానికి చెబుతున్నా ఈ ప్రపంచంలోనే దిగ్విభాగం సత్యమైనది కాదు లేదు సత్యమైన దిగ్విభాగం లేనే లేదు అందుచేత ఇక్కడే లేదు కనుక అది పరమాత్మలోంచి ఇక్కడికి వచ్చింది అని ఊహించడంలో ఏమీ అర్థం ఉండదు అదీగాక బ్రహ్మాండాలన్నీ కూడా ఒకే రకంగా ఉండవు కొన్ని బ్రహ్మాండాల్లో జీవులుంటారు కొన్ని బ్రహ్మాండాల్లో కేవలం చెట్లే ఉంటాయి కొన్ని బ్రహ్మాండాలు ఏమన్నా కేవలం శూన్యంగా ఉంటాయి కొన్ని బ్రహ్మాండాల్లో నామరూప వికారాలు కూడా ఉండనే ఉండవు అంత శూన్యం అవి కొన్నిటికేమన్నా బ్రహ్మ సృష్టికర్త కొన్నిటికేమో విష్ణువు సృష్టికర్త ఇలా రకరకాల దేవతలు సృష్టించిన బ్రహ్మాండాలు మరికొన్ని ఉన్నాయి ఇలా బ్రహ్మాండాలు ఎన్నో రకాలుగా ఉన్నాయో లెక్కలు తేల్చి ఎవరికీ సాధ్యమే కాదు ఎవరికి సాధ్యం కాదు బ్రహ్మ విష్ణు రుద్ధులకు కూడా తరం కాదు అలా ఉన్న పరిస్థితిలో ప్రత్యేక స్థిత కటకరత్నవతు భూతీకరో భావ పార్థివ స్వస్వ రెండో శ్లోకం చెప్పామే ఇందాక ఇదే అది ఏమిటా రెండో శ్లోకం ప్రత్యేక స్థితరత్నవతు భూతీకర భావ ఆకృష్టి అంటే ఆకర్షణ ఆకర్షణ ఆకృష్టి ఈ రెండు కూడా ఒకే అర్థం ప్రత్యేక భేదాలతో రూపాలు ఏర్పడతాయి భూతాకర్షణ కర అనర్థం భూతాకృష్టి కర అంటే భూతాకర్షణ కర భావ పార్థివ స్వస్వభావత ఈ శ్లోకంలో వశిష్ఠ మహర్షి ద్వారా వాల్మీకి మహర్షి సాక్షాత్గా భూతాకృష్టి కరో భూతాకర్షణ ఆకర్షణ సిద్ధాంతాన్ని ప్రస్తావన చేస్తు వైజ్ఞానిక విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాడు సూటిగా ఆకర్షణ సిద్ధాంతాన్ని చెప్పేస్తున్నాడు ఏమంటున్నాడు భూతాకృష్టికరహ భావ అంటే పంచభూతాలకు ఉండేటువంటి ఆకర్షణ శక్తి అన్నాడు ప్రతి బ్రహ్మాండంలోనూ పంచభూతాలున్నాయి మనముండేటువంటి ఈ బ్రహ్మాండంలో కూడా పంచభూతాలున్నాయి దీంట్లో భూమి ఇవి ఒకదానికోటి శత్రువులుగా ఉన్నాయా మిత్రులుగా ఉన్నాయా అంటే ఈ మన మనం ఉండే బ్రహ్మాండంలో మనం చూస్తున్నాం కదండి ఏ భూతానికి ఆ భూతం రెండో భూతంతో శత్రువే తప్పితే దానికి దీనికి సంబంధం లేదు వాయువు యొక్క గుణం వేరు జలం యొక్క గుణం వేరు అగ్ని యొక్క గుణం వేరు జలం వెళ్ళి ఏం చేస్తుంది అగ్ని ఆర్పేస్తుంది వాయువేమో జలాన్ని దూరంగా తోసిపారేయాలని చూస్తుంది ఈ విధంగా పంచభూతాలు కూడా ఒకదానికోటి శత్రువులే తప్పితే ఒకదాని ఒకటి కాదు ఒక భూతాన్ని మరో భూతం నాశనం చేయాలని చూస్తుంది తప్పితే సహకరించదు అగ్ని వచ్చి భూమిని జలాన్ని రెండింటినీ కూడా మింగేయాలని చూస్తుంది భూమిని భస్మం చేసేయాలి జలాన్ని ఆవిరి చేసేయాలని ప్రయత్నం చేస్తుంది జలం వెళ్ళి అటు అగ్నిని ఆర్పేయాలని ప్రయత్నం చేస్తుంది భూమిని కరిగించాలని ప్రయత్నం చేస్తుంది ఇలా పరస్పర విరోధులుగా ఉన్నటువంటి పంచభూతాలు ఒకదాన్ని ఒకటి ఎందుకు నాశనం చేసుకోవడం లేదు నిప్పు తన పక్కనే ఉన్నటువంటి నీటిని ఆవిరి చేసేయాలి కదా నీదేమో తన పక్కనే ఉన్నటువంటి భూమిని ఆ మట్టిగడ్డను కరిగించి పారేయాలి కదా గాలేమో వీటన్నిటిని దూరంగా విసిరి కదా అలా ఎందుకు జరగడం లేదు అని ప్రశ్న వేశాడు మహర్షి రాముడు మౌనంగా ఉన్నాడు ఆయనే సమాధానం చెప్పాడు రామా కటకరత్నవతు ఇందాక చెప్పిన శ్లోకంలో ఉంది మాట గుండెనే బంగారపు కాదు దాని చుట్టూతా వజ్రాలు పొదిగారు ఆ రత్నాలు పడిపోకుండా ఎవరు పట్టుకున్నారు ఆ కంసాలడు పట్టుకున్నాడా చేసినటువంటి ఆ స్వర్ణకారకుడు పట్టుకోలేదు బంగారంలో ఉండేటువంటి శక్తే ఆ రత్నాలను పట్టుకుంది అట్లాగే భూతాకృష్టికరో భావ పంచభూతములను ఆకర్షణ చేసేటువంటి భావం ఏదైతే ఉందో పంట పంచభూతాల్లో ఉండేటువంటి ఆకరణ శక్తి ఏదైతే ఉన్నదో అంటే పంచభూతాల్లో ఉండేటువంటి గురుత్వ శక్తి ఏదైతే ఉన్నదో అది ఈ పంచభూతాలను కూడా పొదిగిన రాళ్లలాగా దేని హద్దుల్లో దాన్ని నిలబెడుతోంది అందుకే ఏ బ్రహ్మాండము కూడా పంచభూతాల యొక్క విరోధం వల్ల కూలిపోవడం లేదు ఇదేనయ్యా పంచభూత ఆకర్షణ సిద్ధాంతంలో ఉండే రహస్యం అన్నాడు వశిష్ఠ మహర్షి వశిష్ట మహర్షి ఈ విధంగా ప్రసంగవశాత్తుగా బ్రహ్మాండముల యొక్క వైశాల్యాన్ని పంచభూతాల యొక్క ఆకర్షణ సిద్ధాంతాన్ని కూడా ప్రస్తావన చేసి మళ్ళీ అసలు విషయంలో ప్రవేశిస్తూ ఉన్నాడు ఇంతకు ఈ పంచభూతాల యొక్క ఆకర్షణ యొక్క ఈ సిద్ధాంతం ఎందుకు ప్రసక్తి వచ్చింది అంటే దిక్కులు ఆ దిక్కుల యొక్క నిర్ణయం ఎలా జరుగుతుంది అంటే పంచభూతములలో ఉండేటువంటి ఆకర్షణ సిద్ధాంతం ద్వారా వస్తువులు ఒక పక్క నుంచి ఒక పక్కలకి ప్రయాణం చేస్తుంటే దాన్ని బట్టి వచ్చింది తప్పితే నిజమైన దిక్కు లేదయ్యా అని చెప్పడానికి వచ్చింది ఇంతకు చెప్పవచ్చింది ఏమిటంటే ఇన్ని రకాల విచిత్ర బ్రహ్మాండాలు ఉన్నప్పటికీ కూడా వీటిలో గాని వీటికి అధిష్టానమైనటువంటి పరమాత్మలో గాని దిగ్విభాగం అనేది ఉండే సమకాశమే లేనే లేదు అని చెప్పాడు ఈ మాట ఎందుకు వచ్చింది అంటే లీలాదేవి బ్రహ్మాండం యొక్క పైకప్పు దగ్గరకు వెళ్లి అక్కడ ఉత్తరం పక్కన ఒక దారిని చూని చెప్పారు అలా చెప్పేటప్పటికీ చిదాకాశంలో దిక్కులుంటాయా అనే ప్రశ్న వచ్చింది ఆ ప్రశ్న నుంచి ఇంత చర్చ జరిగింది సమాధానాలు పూర్తయినాయి ఇక అసలు ప్రవేశిస్తే ఆ లీలా సరస్వతులు బ్రహ్మాండం యొక్క చిట్ట చివర ఉన్నటువంటి పంచభూత ఆవరణలను చూసి ఆ పంచభూత ఆవరణలపైన పరిశుద్ధ చిదాకాశంలోకి ప్రవేశించారు అలా ప్రవేశించిన తర్వాత ఇంకా ముందుకు సాగి సాగి అలా చూస్తూ వెళ్లేటప్పటికి అక్కడ వారికి చాలా బ్రహ్మాండాలు కనిపించినాయి ఆ బ్రహ్మాండాల్లో వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఒకనొక బ్రహ్మాండంలోకి ఇద్దరు ప్రవేశించారు అది పద్మరాజు బ్రహ్మాండం లీలా సరస్సు ఇద్దరు కూడా ఆ బ్రహ్మాండంలో క్రమంగా భూమి ఎక్కడుందా అని వెతుక్కుంటూ భూమి దగ్గరకు వెళ్ళారు భూమి దగ్గరకు వచ్చి పద్మరాజు యొక్క అంతఃపురం ఎక్కడ ఉంది అని వెతుక్కుంటూ దాంట్లో ప్రవేశించారు అక్కడ పూల రాశిలో పద్మరాజు యొక్క శవం ఉంది దాని పక్కన సమాధిలో లీలాదేవి కూర్చునింది ఆవిడ పక్కన పరివార జనం కూడా నిద్ర ఇబ్బంది పడుతూ పక్కనే కూర్చుని కొనికిపాట్లు పడుతున్నారు ఒక లీలాదేవి చూస్తోంది ఇంకో లీలాదేవి అక్కడే ధ్యానంలో కూర్చుని ఈ పరిస్థితి చూసినటువంటి లీలకు మరణించి ఉన్నటువంటి తన భర్త గారి యొక్క మనస్సులో ప్రవేశించాలి అనేటువంటి వింత కోరిక కలిగింది ఆయన మరణించాడు పద్మరాజు గారు మరణించినప్పటికీ ఆయన యొక్క మనస్సులో ఒక నూతన బ్రహ్మాండాన్ని కల్పన చేసుకుని అప్పుడే వాళ్ళు ఇంకో రాజ్యం చేస్తున్నాడు అక్కడ ఆయన ప్రతి జీవి కూడా మరణించంగానే వాడి యొక్క కల్పన చేసుకుని ఇంకో లోకంలోకి వెళ్ళిపోతాడు కదా ఇప్పుడు ఈ పద్మరాజు ఏ రకమైన కల్పన చేసుకుని ఏ బ్రహ్మాండంలో ఉన్నాడు ఆ బ్రహ్మాండాన్ని నేను చూడాలి అనేటువంటి విచిత్రమైనటువంటి సంకల్పం ఇప్పుడు లీలాదేవికి వచ్చింది వెంటనే ఎప్పుడైతే సంకల్పం వచ్చిందో ఆవిడ సిద్ధ సంకల్పరాలైందని ఇదివరకే చెప్పుకున్నాం గనక ఆ లీలా సరస్వతులు ఇద్దరు కూడా పద్మరాజు యొక్క బ్రహ్మాండ కటాహాన్ని చీల్చుకుని మళ్లీ మరో కొత్త బ్రహ్మాండంలోకి ప్రవేశించారు అక్కడ కూడా కొండలు నదులు సముద్రాలు ఆకాశము లోకాలు ఒకటేమిటి అన్నీ కనిపించాయి వెతుక్కుంటూ వెతుక్కుంటూ ముందుకు వెళ్ళగా వెళ్ళగా అంతకుముందు సమాధిలో తాను చూసినటువంటి భర్తగారి యొక్క నూతన రాజ్యం ఇప్పుడు లీలాదేవికి మళ్లీ కనిపించింది ఏడయ్యా తేడా అంటే ఇప్పుడు మాత్రం ఆ రాజ్యం చుట్టూత సింధురాజు అనేటువంటి ఒక శత్రురాజు ఆ రాజు యొక్క సేన ముట్టడించి ఉంది పరిస్థితి పరిశీలించ చూడగా ఇరువాగుల వారు కూడా యుద్దానికి అన్ని విధాలా సన్నద్దమైనట్టే ఉన్నారు చూస్తే అటుపక్క ఆకాశంలోకి చూస్తే అక్కడ అప్సర స్త్రీలు గంధర్వ స్త్రీలు వీళ్ళంతా కూడా స్వర్గానికి రాబోయే వీరుల కోసం అప్పుడే ఆదుర్దాగా ఎదురుతిన్నులు చూసేస్తున్నారు అయిపోయింది యుద్దం అది సిద్దం అయిపోయింది ఇప్పుడు యుద్దం జరగడమే తరువాయి పైన ఉండేటువంటి ఉండేటువంటి ఆ స్వర్గంలో ఉండేటువంటి అక్కడ ఆ గంధర్వాంగంలో మొదలైన వాళ్ళంతా కూడా కొంతమంది వీరులు వీరమరణం పొందుతారు స్వర్గానికి వస్తారు అని చెప్పేసి వాళ్ళు అప్పుడే ఎదురుతిన్నులు చూస్తున్నారు రెండు పక్కల సేనలో కూడా ఆ సేనాపదులు మొదలైన వాళ్ళంతా కూడా తమ సేనలను వ్యూహాలుగా ఏర్పాటు చేసేసుకుంటున్నారు అటు ఆకాశంలో దేవజాతుల వారంతా కూడా దేవ విమానాలతో వచ్చేసి ఆకాశంలో నిలబడి యుద్దం చూడటానికి సిద్దపడుతున్నారు అంతా మనం కావ్యాల్లో ఎటువంటి వర్ణలను చూస్తామో అటువంటి సిచ్యువేషన్ అక్కడ ప్రత్యక్షంగా కనిపిస్తోంది అది చూసినటువంటి లీలా సరస్సులు కూడా ఏం చేశారంటే దేవతలందరికీ విమానం ఉంది మనకు లేకపోతే ఎట్లాగనుకుని వాళ్లు సంకల్పం చేశారు మాకు కూడా ఒక విమానం కావాలి అని ఒక విమానాన్ని కల్పించుకుని ఎందుకంటే విడిగా ఉంటే అందరి దృష్టి మీద పడుతుంది అలా పడకుండా కోసం వాళ్ళు కూడా విమానాన్ని సృష్టి చేసుకుని ఆ విమానంలో కూర్చుని ఇతర దేవతలు యుద్దం చూడటానికి వచ్చిన ఆకాశంలో ఉండే దేవతలతో పాటు వీళ్ళు ఒక విమానంలో అక్కడ ఈ జన్మలో లీలా యొక్క భర్త అన్నాడు కదా ఇప్పుడు అంటే పద్మరాజు పూర్వం ఆయన పేరు ఇప్పుడు ఆయన పేరు విదూరథుడు శత్రురాజు పేరేమో సింధురాజు చూస్తూ ఉండగానే రెండు సైన్యాలు తలబడ్డాయి రణభూమి చుట్టూతా చేయనటువంటి జన సందోహం అంతా కోలాహలంగా మాట్లాడుకుంటున్నారు యుద్దరంగంలో వీర్లంతా కూడా భయంకరంగా అరుచుకుంటున్నారు నానా గందరగోళంగా ఉంది ఆ పగలంతా కూడా భయంకరమైన యుద్దం జరిగిపోయింది చీకటి పడేసరికి ఆనాటి రూల్స్ ప్రకారంగా యుద్దం ఆగిపోయింది దానితో పోటే ఎప్పుడైతే యుద్దం ఆగిపోయిందో భూత ప్రేత పిశాచాల కోలాహలం కాస్త పెరిగిపోయింది వచ్చి శవాలను పీక్ కుదింటున్నాయి భూత ప్రేత పిశాచాలు అంతా కూడా యుద్దం ఆగింది ఆనాటికి ఆగిన కొద్దిసేపటికే లీల యొక్క భర్త అంటే ఇప్పుడు ఆయన పేరు విదూరథుడు ఆ విదూరథ మహారాజు ఏం చేశాడు తన సేనాపతులను సమావేశపరిచి మన్నాటి యొక్క యుద్దతంత్రం ఎలా జరగాలి ఏమిటి చర్చలు ప్రారంభించాడు చర్చలు చాలాసేపు జరిగినాయి పొద్దుపోయిన తర్వాత ఆ రాజుగారు నిద్రకు ఉపక్రమించాడు ఆయన నిద్రకు ఉపక్రమించబోతూ ఉండగా లీలా సరస్సులు ఇద్దరు కూడా ఆ పడక నీంలోకి ప్రవేశించారు ఎట్లాగా ఒక రంధ్రం ద్వారా లోపలికి ప్రవేశించారు అని చెప్పాడు వశిష్ట మనిషి కథ చెప్పేటప్పటికి రాముడు బుడంగను అడ్డం ఓ ప్రశ్న వేశాడు ఏమిటంటే మురేంద్ర గురుదేవ కూడా లీలా సరస్సులు ఇద్దరు కూడా ఇప్పుడు స్థూల శరీరాన్ని ధరించి విమానంపై తిరుగుతూ ఉన్నారు కదా అంటే ఆ లోకానికి సంబంధించినటువంటి ఒక స్థూల శరీరాన్ని వాళ్ళు ధరించి ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం సంకల్ప బలం చేత ఆ స్థూల శరీరంతో ఇప్పుడు ఆ పడక గది యొక్క రంధ్రంలోంచి లోపలికి ఎట్లా పోగలిగారు అని ప్రశ్నించాడు వశిష్ఠుడు సమాధానం చెబుతున్నాడు రామా ఏమీ లేదయ్యా ఒకటే కిటుకు నాకు భౌతిక శరీరం ఉంది అనేటువంటి భ్రమ దృఢంగా ఉంటుందో వాళ్ళు రంధ్రాల నుంచి దూరిపోలేరు ఎవాళ్ళకైతే తమ స్థూల దేహం మీద ఇది నేను అనేటువంటి అభిమానం ఉండదో వాళ్ళు తమ యొక్క ఆతివాహిక దేహం నేను అనే అభిమానం పెట్టుకుంటారు వాళ్ళు ఆతివాహిక దేహం అంటే ఇదివరకు చెప్పుకున్నాం సూక్ష్మదేహం ఆ సూక్ష్మదేహం మీద నేను అనేటువంటి అభిమానం ఉంటుంది చెప్పితే వాళ్ళకి స్థూలదేహం మీద నేను అనే అభిమానం ఉండదు అలా సూక్ష్మ దేహం మీద అంటే సూక్ష్మమైనటువంటి ఆతి వాహిక దేహం మీద నేను అనే అభిమానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తమ వాసనా బలం చేత సూక్ష్మ ప్రదేశాలకు వెళ్ళిపోతారు వెళతారు వస్తారు ఇష్టం యేచ్ఛగా సంచారం చేయగలరు రంధ్రాల్లోంచి కూడా తిరగలరు అన్ని శరీరాలకి అంటే స్థూల శరీరానికి సూక్ష్మ శరీరానికి కూడా అధిష్టానం ఎవరు అది చైతన్యమే అది స్థూలమూ కాగలదు సూక్ష్మమూ కాగలదు వాసనా బలాన్ని బట్టి అది ఒకప్పుడు స్థూలదేహం అవుతుంది ఒకప్పుడు సూక్ష్మదేహం అయిపోతుంది రెండు రకాలుగాను కూడా అయిపోతూ ఉంటుంది అధిష్టానమైనటువంటి చైతన్యం దేహం స్థూలంగా ఉంటే దానిలో ఉండే మనస్సు కూడా స్థూలంగానే ఉంటుంది దేహం సూక్ష్మంగా ఉంటే దానిలో మనస్సు కూడా సూక్ష్మంగానే ఉంటుంది వీటిలో చిత్తమేమో చైతన్యానికి అధీనమై ఉంటుంది జీవి చేసేటువంటి చేష్టలేమో చిత్తానికి అధీనమై ఉంటాయి చిత్తం సూక్ష్మంగా ఉంటే ఆ చిత్తం ద్వారా జరిగేటువంటి చేష్టలు కూడా సూక్ష్మంగానే ఉంటాయి సూక్ష్మ శరీరధారులైనటువంటి యోగులంతా కూడా సూక్ష్మంగానే వ్యవహరిస్తూ ఉంటారు యోగుల సంగతి మనకేం తెలుస్తుంది అండి అంటావా అక్కడ ఎందుకు నీ స్వప్నం ఉంది కదా నీ స్వప్నంలో కనిపించే మనిషి ఉన్నాడే వాడు నీ ఊహల్లో కదలాడేటువంటి మనిషి వాడు వాడు ఎక్కడికైనా పొగళ్ళు దేనిలో అయినా దూరగలడు వీళ్ళని ఎవరు అడ్డు పెట్టగలరు నీ మనసులో చూస్తున్నావు కదా నువ్వు స్వప్న స్వప్లోకంలో ఆ మనుషులు అనేక విచిత్రమైన పనులు చేస్తూ వాళ్ళు చేసే పనులకు అడ్డే లేదేమో అనిపిస్తూ ఉంటుంది ఎందుకని జరుగుతుందంటే వాళ్ళు సూక్ష్మస్వరూపులు వాళ్ళు నీ స్వప్నంలో కనిపించేటువంటి జుజువులంతా ఉన్నారు చూసావా వాళ్ళు సూక్ష్మస్వరూపులు గనక వాళ్ళు సూక్ష్మాది సూక్ష్మంగా వ్యవహారం చేయగలరు అలాగే మనోమాత్ర స్వరూపులైనటువంటి ఆతివాహిక శరీరధారులున్నారే వాళ్ళను ఎవరూ ఆపలేరు అందుచేతనే లీలా సరస్వతులు ఇద్దరూ కూడా ప్రస్తుతానికి స్థూల శరీరాన్ని సంకల్ప బలం చేత ధరించి ఉన్నప్పటికీ కూడా మళ్లీ యొక్క సంకల్ప బలం చేతనే ఆ చిల్లిలోంచి సులభంగా దూరి వెళ్లిపోగలిగారు ఇందులో ఆశ్చర్యపడవలసింది లేదు ఇక్కడ నీకు మరో ముఖ్య విషయం చెప్పాలి రామా మళ్ళీ గుర్తు చేస్తున్నాను జ్ఞానబలం గనక బాగా పెరిగినట్లయితే ఈ భౌతిక శరీరం కూడా మనోరూపాన్ని పొందుతుంది ఇదివరకు చెప్పా మళ్ళీ గుర్తు చేస్తున్నా ఇప్పుడు జ్ఞానబలం పెరగాలి జ్ఞానబలం గనక బాగా పెరిగిపోయినట్లయితే ఈ కనిపించేటువంటి భౌతిక శరీరం ఉన్నదో అది కూడా మనోరూపాన్నే పొందుతుంది భౌతికంగా ఉండిపోదు జ్ఞానబలం గనక ఇంకా పెరిగిపోతే ఇంకా పెరిగితే చిత్తం పంచభూత రూపాన్ని పొందుతుంది ఎందుకని పరమాత్మ మొదట్లో సృష్టి చేసేటప్పుడు తన యొక్క చిత్తవృత్తులను అనుసరించి ఈ పంచభూతాలను సృష్టి చేశాడు అజ్ఞానం కలిసేటప్పటికి చిత్తవృత్తి ఏర్పడుతుంది ఎవరికి అజ్ఞానం కలవాలి శుద్ధ చిత్తుకి అంటే అజ్ఞానంలోంచి చిత్తవృత్తి దానిలోంచి పంచభూతాలు ఆ పంచభూతాల్లోంచి సూక్ష్మదేహాలు ఆ సూక్ష్మదేహాల్లోంచి స్థూలదేహాలు ఇది వరుస ఈ వరుసలో ఉద్భవిస్తున్నాయి అంటే ఇది ఎలా అంటే మట్టి పొడి మట్టి పొడిలోంచి మట్టి ముద్దు వచ్చింది మట్టి ముద్దులోంచి మట్టి పెంకులు వచ్చాయి మట్టి పెంకుల్లోంచి మట్టి కొండ వచ్చింది అలాగే చిత్తము దేహాలు అజ్ఞానం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి చిత్తము దేహాలు మొదలైనవన్నీ కూడా అజ్ఞానంలోంచే వచ్చాయి ఈ అజ్ఞానానికి అధిష్టానం ఎవరు ఆలోచించు చైతన్యం అజ్ఞానంతో కలిసి చిత్తం అయితే ఆ చిత్తమే సూక్ష్మదేహంగా మారుతుంది అదే స్థూలదేహంగా దేహంగా చైతన్యం ఉన్నా చిదాకాశం ఉన్నా ఒకటే చిత్తాన్నే చిత్తాకాశం అని పిలిచాం చైతన్యాన్ని చిదాకాశం అని పిలిచాం భూతాలు భూతాల్లో ఉండేటువంటి భౌతిక పదార్థాలు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి భూతాకాశంలో ఉన్నాయి ఇప్పుడు మూడాకాశాలు తేలినాయి పూర్వం కూడా చెప్పాం చిదాకాశం ఒకటి చిత్తాకాశం ఒకటి భూతాకాశం ఒకటి ఈ మూడు ఏమిటి ఈ మూడు ఆకాశాలు ఒకటే దీన్ని బట్టి చూస్తే ఎందులో మనస్సే సమస్త ప్రపంచము అని అర్థమవుతుంది ఎందుకని సంకల్పాన్ని అజ్ఞానం పరిశుద్ధ చైతన్యానికి అజ్ఞానస్పర్శ అజ్ఞానస్పర్శ వల్ల చిత్తం ఏర్పాటు చిత్తంలోంచి సూక్ష్మ శరీరం ఏర్పాటు మళ్లీ చిత్తంలోంచే స్థూల శరీరం ఏర్పాటు ఇది సృష్టి క్రమం కనుక ఈ స్థూల దేహము సూక్ష్మదేహము దీని బట్టి వచ్చిన ప్రపంచము ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ చిత్తాకాశం అనే దాంట్లోంచి వచ్చాయి చిత్తాకాశానికి చిదాకాశానికి భూతాకాశానికి ప్రధానమైన భేదం ఏమి లేదు కనుక ఏమిటంటే దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే మనస్సే సమస్త ప్రపంచము అని అర్థం చేసుకోవాలి మనస్సే సమస్త ప్రపంచం కనుక దీన్ని బట్టి మనం చూసినట్లయితే లీలా సరస్వతులు చిన్న చిల్లిలోంచి దూరారంటే దాంట్లో ఆశ్చర్యమేమీ లేదు ఎందుకని వాళ్ళ యొక్క మనస్సులో సంకల్పాన్ని అలా చిన్మయం చేసుకుని ఉన్నారు గనుక అంటే అత్యంత సూక్ష్మం చేసుకుని ఉన్నారు గనుక వాళ్ళు స్థూల శరీరంలో ఉన్నప్పటికీ కూడా సూక్ష్మమైన కార్యాలు చేయగలరు దీంట్లో ఆశ్చర్యమేం లేదు అని వశిష్ఠ మహర్షి సమన్వయం చేసి చూపిస్తే రాముడు మళ్లీ ఇంకో కొత్త ప్రశ్నే వేస్తున్నాడు గురుదేవా అందరి చిత్తాలకు ఇలాంటి శక్తి ఉంటుందా లేక కొందరి చిత్తాలకు మాత్రమే ఇలాంటి శక్తి ఉంటుందా ఆలోచించి చూద్దాం అందరి చిత్తాలకు ఒకే రకమైన శక్తి ఉంది అందామంటే ఎవరికి వారికి వేరే వేరే ప్రపంచం కనిపించాలి ఎందుకంటే వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద చిత్తశక్తి కలవాళ్ళు కదా ఎవరి ప్రపంచాన్ని వాళ్ళు సృష్టి చేసుకుంటారు అందరికీ కలిపి ఒకే ప్రపంచం ఎట్లా కనిపిస్తున్నప్పుడు కొందరి చిత్తాలకు మాత్రమే ఇలాంటి శక్తి ఉంటుందయ్యా అందరికీ లేదు అంటామంటే వాళ్లకు కనిపించే ప్రపంచం వాళ్ళ మనస్సు వల్ల జన్మించింది కాదు అని చెప్పాల్సి వస్తుంది ఎందుకని వాళ్ళకేమన్నా కొత్తగా సృష్టి చేసే శక్తి లేదు కదా ఇతరులు సృష్టి చేస్తే వీళ్ళు చూస్తూ ఉంటారు ఇలా చెప్పాల్సి వస్తోంది ఈ రెండు పక్షాల్లో ఏ పక్షం బాగుంది అని ఆలోచిస్తే రెండో పక్షమే బాగుంది కొందరికే ఈ శక్తి ఉంది కొందరికి లేదు కొందరు యథేచ్ఛగా వాళ్ళ ప్రపంచాన్ని వాళ్ళు సృష్టి చేసుకుంటారు తక్కిన జీవులంతా నోరు మూసుకుని వాళ్ళు సృష్టించిన ప్రపంచాన్ని చూస్తూ ఉంటారు అని బాగుండేట్టుంది ఇలా ఎందుకంటున్నానంటే లోకానుభవంలో మనస్సు ప్రపంచము వేరువేరుగా కనిపిస్తున్నాయి తప్పితే మనస్సే ప్రపంచం అని ఎక్కడా కనిపించట్ల పో మనస్సులోంచి ప్రపంచం పుట్టినట్టుగా కనిపిస్తోందంటే ఎవరికి అనుభవం లేదు మీరేమో సిద్ధాంతం చెబుతున్నారు దాన్ని కాదంటే అని వీల్లేదు కనుక సమన్వయం ఎలా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నానంటే బహుశా ఎవరో కొందరు అదృష్టవంతులకు మాత్రమే మీరు చెప్పినటువంటి మనశక్తి విశేషం ఉంటుంది వాళ్ళు ఏమన్నా విశేషమైనటువంటి ప్రపంచాలను సృష్టి ఉంటారు మిగిలిన వాళ్ళు ఏమో మూసుకుని వాళ్లు సృష్టి చేసిన ప్రపంచాలని చూస్తూ ఉంటారు ఈ సిద్ధాంతం చేస్తే మీరు చెప్పిన దానికి విరోధం ఉండదు లోకంలో కనిపించేటువంటి అనుభవానికి విరోధం ఉండదు మీరేమంటారని వశిష్ఠమర్షి అంటున్నాడు రామా ఆలోచిస్తున్న మంచి విషయమే గానీ తొందర పడకు నువ్వు అన్నట్లు గనక ప్రపంచం మనోజన్యం కాకపోయినట్లయితే అంటే మనస్సులోంచి పుట్టేది కాకపోయినట్లయితే బ్రహ్మజ్ఞానం కలిగి మనస్సు లయించిపోయినా సరే ఈ ప్రపంచభ్రాంతి ఇలాగే ఉంటుంది అంటే మోక్షం అనే మాటే లేది హ వారికి ఏమో మనస్సు లయించిపోతుంది బ్రహ్మలో ఈ ప్రపంచంలో ఎదురకుండా కొండలు ఈ దెబ్బలు మాత్రం ఇట్లా అట్లాగే స్థిరంగా ఉండిపోతాయి ఈ హే మోక్షం అది మోక్షమే లేదని చెప్పాలి మోక్షమే లేదందామంటే వేదశాస్త్ర వాక్యాలన్నీ గాల్లో కొట్టుపోతాయి అంచేత నువ్వు చేసిన ఊహ తప్పు మరి సమన్వయం ఏమిటంటావేమో అందరి మనస్సుకి కూడా ఆ శక్తి ఉంది అదే సిద్ధాంతం అలా అయితే ఎవరి ప్రపంచం వారికి వేరువేరుగా కనిపించాలి కదా అని నువ్వు మంచి ప్రశ్నే కానీ సరిగ్గా గమనించు ఈ ప్రపంచంలో ఎవరి ప్రపంచం వారిదే ఉందా అందరూ కలిసి ఒక ప్రపంచాన్నే చూస్తున్నారా ఒక ప్రపంచాన్ని అందరూ కలిసి చూస్తున్నట్టుగా కనిపిస్తోంది కానీ నిజంగా సూక్ష్మంగా పరిశీలనగా చూస్తే ఎవరి ప్రపంచం వారిదే ఏ ఒక్కడూ ప్రపంచాన్ని రెండవ ప్రపంచం మాదిరిగా చూడటం లేదు కొంతమందికి కొన్ని ప్రపంచాలేమో క్షణంలో పుట్టి క్షణంలో పోతున్నాయి కొంతమందికి పుట్టినటువంటి ప్రపంచాలేమో కల్పాంతం వరకు ఉంటున్నాయి వ్యష్టిలో ఎవడి జన్మ వాడికి సృష్టి ఎవడి మరణం వాడికి ప్రళయం సమష్టి మనోరూపుడైనటువంటి హిరణ్యగర్భుడున్నాడే ఆ హిరణ్యగర్భుడు ప్రపంచాన్ని ఎలా సృష్టి చేస్తున్నాడో అలాగే వ్యష్టిలో వ్యష్టి మనోరూపుడైనటువంటి జీవుడు స్వప్న ప్రపంచాలను సృష్టి చేసుకుంటున్నాడు హిరణ్య గారు ఇప్పుడు వాడు ప్రపంచాన్ని సృష్టి చేస్తున్నాడు ఆ ప్రపంచాన్ని ఏమని పిలుస్తున్నావు జాగ్రత్ ప్రపంచమని పిలుస్తున్నావు నువ్వు వ్యష్టిగా వ్యక్తిగా నువ్వేం చేస్తున్నావు నువ్వు నీ సొంత ప్రపంచాలను ఏ రోజు సృష్టి చేస్తూనే ఉన్నావు దాన్ని ఏమని పిలుస్తున్నావు స్వప్న ప్రపంచం అని పిలుస్తున్నావు కనుక రామా ఎన్ని రకాల ప్రపంచాలు ఉన్నాయో అన్ని మనోజన్యాలే మనోరూపాలే దీంట్లో సందేహించాల్సిన పని లేదు నీ స్వప్న ప్రపంచం నువ్వు చేసిన సృష్టి అది నీ మనోమయం నీ మనోజన్యం నీకు కనిపించేటువంటి ఈ జాగ్రత్ ప్రపంచం హిరణ్యగర్భుడు యొక్క మన అది హిరణ్యగర్భుడు యొక్క మనోమయం హిరణ్యగర్భ మనోజన్యం కనక ఏ ప్రపంచమైనా సరే ఎక్కడైనా ప్రపంచం అంటూ ఉందంటే అది మనోమయం మనోజన్యం దాంట్లో అనుమానించవలసిన పని అందుచేతనే మనస్సు లయించిపోతే ప్రపంచం భ్రాంతి పోతుంది అదే మోక్షం అన్నాడు అంటూ ఇక్కడ వాల్మీకి మహి ఒక చిన్న శ్లోకం రాశాడు ఆ శ్లోకం చూస్తే మనకి త్వరగా అర్థం కావట్లేదు కానీ వ్యాఖ్యాత పాపం చాలా పెద్ద అర్థం రాశాడు ఇక్కడ గొప్ప విషయం రాశాడు అది చదివిన తర్వాత శ్లోకం మనకి బాగా అర్థం అసలు విషయం దాంట్లో తాత్పర్యం ఏమిటంటే రాముడు ప్రశ్నిస్తాడు మహర్షి గురుదేవా ఎవడైనా సరే మనస్సులో ఏమి ఆలోచిస్తాడో మాటల్లో అదే చెబుతాడు చేతల్లో అదే చేస్తాడు మనస్సులోనే ఉన్నాడు కేవలం అంటే అర్థం ఏమిటి వాడు స్మృతిలో ఉన్నాడని అర్థం చేతల్లో ఉన్నాడు మనిషి అంటే అర్థం ఏమిటి క్రియలో ఉన్నాడని అర్థం కనుక స్మృతి క్రియ ఇవి ఒకే రకంగా ఉంటాయి ఇది లోకానుభవం అంటే ఏ రకమైనటువంటి స్మృతి వాడికి ఉంటుందో ఆ రకమైన క్రియను వాడు చేస్తా వేదం ఏం చెబుతోంది ఎద్ది మనసాధ్యాయతి తద్వాచా వదతి తత్కర్మణా కరోతి అంటోంది వేదం అంటే పై చెప్పిన విషయాన్నే బలపరుస్తోంది ఏమైనా బలపరుస్తోంది ఎత్ మనసాధ్యాయతి దేన్నైతే మనస్సుతో ఆలోచన చేస్తున్నాడో తత్వాచ వదతి దాన్ని వాక్కుతో చెబుతున్నాడు కర్మణ తత్కరవతి పనిలో దాన్నే చేస్తున్నాడు మనసులో ఆలోచిస్తే కదండి పనిచేసేది అని వేదం కూడా దాన్నే ధృవపరుస్తోంది లోకానుభవం కూడా అలాగే ఉంది కనుక ఏమిటి స్మృతి క్రియ ఈ రెండు కూడా పరస్పరం అవధానికోటి ఏకరూపంగా ఉంటున్నాయి స్మృతి అనుభవం స్మృతి దేని వల్ల కలుగుతోంది నీకు పూర్వం జరిగినటువంటి సంఘటనల యొక్క అనుభవం వల్ల కలుగుతోంది అనుభవం దేని వల్ల కలుగుతోంది లోకంలో ఉండే పదార్థాల వల్ల కలుగుతుంది కనుక పదార్థం కనుక సత్యమైతే దానివల్ల కలిగే అనుభవం సత్యం అనుభవం గనక సత్యమైతే దానివల్ల కలిగేటువంటి స్మృతి సత్యం పదార్థము సత్యమే అన్నట్టు అయితే సత్యమే కావాలి అనుభవం సత్యమే కావాలి పదార్థం కనుక అసత్యం అనేట్లయితే స్మృతి అసత్యమే కావాలి మరి అనుభవం అసత్యమే కావాలి దీన్నే వెనక్కి దిప్పిది ఏం జరుగుతుంది స్మృతి సత్యమైతే అనుభవం సత్యం పదార్థం సత్యం స్మృతి అసత్యమైతే అనుభవము అసత్యమే పదార్థము అసత్యమే ఇంతవరకు మీరు ఒప్పుకుంటారు కదా మనబోడి సామాన్య జీవులు ఉన్నారు వీళ్ళంతా అజ్ఞానులు వీళ్ళ స్మృతులున్నానే ఇవి అసత్య రూపాలుగా ఉన్నాయి కనుక వీళ్ళ యొక్క అనుభవాలు వీళ్ళ యొక్క పదార్థాలు ఈ పదార్థాలతో ఏర్పడే ప్రపంచము ఇవన్నీ కూడా అసత్యమే అని చెప్పాలి మీరు సామాన్య అగ్నిజనుల విషయంలో అలా చెబితే బానే ఉంటుంది అంటే ఏమిటి ఈ వ్యక్తులు సృష్టి స్వప్న ప్రపంచాలనే కదండి ఈ స్వప్న ప్రపంచాలన్నీ అసత్యాలయని చెప్పడంలో ఏమి తప్పులేదు కానీ మీరు చెప్పే హిరంజీ గారి ఆయన సత్య సంకల్పుడు సత్య కాముడు సర్వజ్ఞుడు ఈ మాట ఎవరు చదువుతున్నారు వేదమే చదువుతోంది కనుక ఆయన యొక్క స్మృతి సత్యమే అయితీరాలి ఆయన యొక్క అనుభవం సత్యమే అయి తీరాలి ఆయన చేసే సృష్టి కూడా అంటే ఈ ప్రపంచం కూడా సత్యమే అయితీరాలి మరి ఇలా ఉంటే మీరు చెప్పే మిథ్యాసిద్ధాంతం ఎలా కుదురుతుందండి అని ప్రశ్నిస్తున్నాడు రాముడు తన ప్రశ్నని ఇంకా కొనసాగిస్తున్నాడు అక్కడ దాపలా ఆయన ఏమంటున్నాయంటే హిరణ్య సత్య సంకల్పుడు సత్యకాముడు సర్వజ్ఞుడు అని చెప్పేసి నేను చెప్పిన విషయం కాదు వేదమేలా చెబుతాను వేదమే సర్టిఫై చేసినటువంటి ఆ బ్రహ్మదేవుడు నాడే హిరణ్య గర్భుడు అది సత్యస్మృతి అవ్వాలి తప్పితే అది యొక్క అసత్యస్మృతి కావడానికి వీల్లేదు ఆయన యొక్క అనుభవం సత్యానుభవం కావాలి తప్పితే అసత్యానుభవం కావడానికి వీల్లేదు అటువంటి హిరణ్య తన యొక్క సత్యమైన స్మృతితో సత్యమైన అనుభవంతో ఒక సృష్టి చేస్తే ఆ సృష్టి చేయబడినటువంటి ప్రపంచం ఉందే అది సత్యమే కావాలి కాని అసత్యం అవుతుందండి ఇన్ని రకాలుగా ఈ కనిపించే మనకు కనిపించేటువంటి హిరణ్య గర్భ సృష్టి అయినటువంటి ప్రపంచం అంతా సత్యమని తేలుతూ ఉంటే ఈ ప్రపంచం మిథ్యని మీరట చెబుతున్నారు ఇది గనక భ్రాంతిజన్యము మిథ్య అయితే కదా తత్వజ్ఞానం వల్ల మోక్షం వచ్చేది జ్ఞానం వల్ల మోక్షం వచ్చింది అంటే ఎప్పుడైనా సరే అంతకుముందున్నది మిథ్యాభూతం అయితేనే జ్ఞానం వల్ల పోతున్నది అంతేగాని సత్య వస్తువు కనుక అక్కడ ఉంటే అది తత్వజ్ఞానం రంగాన ఈ వస్తువు కాస్త అంతరించిపోదు తత్వజ్ఞానం వల్ల మోక్షం వస్తుంది ఉన్న ప్రపంచం లేకుండా పోతుంది అంటే ఆ ప్రపంచం భ్రాంతిజన్యమై ఉండాలి ఇప్పుడు మనం చెప్పుకున్న దాని ప్రకారంగా ఏమన్నా ప్రపంచం భ్రాంతిజన్యం కాదని తెలింది హిరణ్యగర్భుడు సృష్టి చేసినటువంటి ఆ ప్రపంచం అంచేత హిరణ్యగర్భుడు యొక్క సృష్టి అయినటువంటి ఈ సత్యమైన ప్రపంచ రూపంగా వచ్చిన బంధం ఉందే అది కేవలం తత్వజ్ఞానం వల్ల పోతుంది మీరెట్లో చెబుతారు అంచేది మీరు చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా మోక్షమే కుదరదు అదే కాకుండా గురుదేవా మరో విషయం కూడా చెబుతాను ఏమిటంటే ప్రతివాడు మరణించంగానే ఈ ప్రపంచాన్ని స్మరించి అనుభవిస్తున్నాడు ఆ విషయం మీరు కూడా ఇదివరకొకసారి చెప్పారు వాడు స్మరిస్తున్నాడు గనకనే పై లోకాలకి కింది లోకాలకి ప్రయాణ ప్రయాణాలు చేయగలుగుతున్నాడు అసలు స్మరణే లేకపోయినట్లయితే ఇక్కడ నుంచి పైకి మళ్లీ కిందికి మళ్లీ భూమికి ఇలా ప్రయాణం కుదరనే కుదరదు కనుక ప్రతివాడు కూడా ప్రతి జీవి కూడా మరణ సమయంలో ఈ ప్రపంచాన్ని తన ఏ ప్రపంచాన్ని అయితే వదిలిపెడుతున్నాడో ఆ ప్రపంచాన్ని స్మరిస్తున్నాడు ఏ జీవైనా సరే ఎంత అల్పజీవి అయినా సరే ఎంత గొప్ప జీవీ సరే ఈ స్మరణ తప్పదు మన హిరణ్య కదండి ఆయన చాలా గొప్పవాడు నిజమే కానీ ఆయన కూడా మహాప్రళయం తర్వాత ఈ ప్రపంచాన్ని స్మృతి రూపంగా అనుభవిస్తున్నాడు అని చెప్పి తీరాలి తప్పదు ఎందుకని ప్రతి జీవి కూడా మరణ సమయంలో ఈ ప్రపంచాన్ని స్మరిస్తారని సిద్ధాంతం చేసుకున్నాం కదా ఆ సిద్ధాంతం ప్రకారంగా మహానుభావుడైనటువంటి హిరణ్య గర్భుడు కూడా మహాప్రళయం తర్వాత ఈ ప్రపంచాన్ని స్మృతి రూపంగా అనుభవిస్తూ ఉండుండాలి దీన్ని బట్టి ఆ హిరణ్య గర్భుడు పూర్వకల్పానికి సంబంధించినటువంటి పదార్థాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి ఆయన స్మృతి రూపంగా ఉన్నాయి అవన్నీ ఎటువంటి స్మృతులు సత్య స్మృతులు సత్యమైన పదార్థాల గురించిన స్మృతులు గనక ఆ స్మృతులన్నీ కూడా సత్య స్మృతులే ఆ స్మృతి వల్లే ఆయన ఇప్పుడు ఈ సృష్టి చేస్తున్నాడు ఇవాళ సృష్టి చేస్తున్నాడు అందుచేత ఇవాళ ఈ కల్పంలో ఈయన చేసేటువంటి పదార్థాలు సృష్టి చేసే పదార్థాలు అవన్నీ సత్య పదార్థాలే అని చెప్పారు ఎందుకని ఆ కల్పంలో ఆయన చూసిన పదార్థాలన్ని సత్య పదార్థాలు ఆ సత్య పదార్థాల యొక్క స్మృతి వల్ల ఇవాళ ఈ కల్పంలో ఈ సృష్టి చేస్తున్నాడు ఆయన అందుచేత ఇవాళ జరిగినటువంటి సృష్టిలో ఈ కల్పంలోని ఈ పదార్థాలు కూడా సత్యాలే కావాలి ఈ కల్పంలోని పదార్థాలకు కారణం లేదని గాని అవి అసత్యాలు గాని అసత్యాలని గాని చెప్పడం మరి కుదరదు మనం చెప్పుకున్నటువంటి ఈ తర్కం ప్రకారంగా ఈ రకంగా చూసినా కూడా ఈ కనిపించే ప్రపంచమంతా సత్య ప్రపంచమే సత్యప్రపంచమే గనక ఇది తత్వజ్ఞానం చేత పోదు మీరు చెప్పేటువంటి మోక్షం రానే రాదు మరి ఇట్లా ఉందండి నా ఆలోచన దానికి మీరేం చెబుతారు అన్నాడు వశిష్ట మహర్షి ఏమీ ఆలస్యం రామా బాగా లోతుగా ఆలోచించావు సామాన్య జీవుల విషయము ఆలోచించావు మహానుభావుడైనటువంటి హిరణ్యుడు గురించి కూడా ఆలోచించావు ముందు హిరణ్య గర్భుడి దగ్గర నుంచి వద్దాం మనం నువ్వేమన్నావు హిరణ్య గర్భుడికి పూర్వ సృష్టికి సంబంధించినటువంటి స్మృతి ఉంది అనుకున్నావు నువ్వు అది కాయం చేసుకుని దాని మీద పైవాదం అంతా చేసేసావు హిరణ్య పూర్వ సృష్టి సంబంధించినటువంటి స్మృతి ఉందని ఆ పూర్వ సృష్టిలో నుండి పదార్థాలు సత్య పదార్థాలు గనక ఆయన యొక్క స్మృతి సత్యమని ఆ సత్యమైన స్మృతి ఆధారంగా ఇవాళ కొత్త సృష్టి చేస్తున్నాడు గనక ఇది కూడా సత్యమని ఈ రకంగా నువ్వు తీసుకొచ్చావు తి దీంట్లో మొట్టమొదటిది హిరణ్య గర్భుడికి పూర్వకల్ప సంబంధమైనటువంటి స్మృతి ఉందనుకున్నావే అక్కడే ఉంది పొరపాటు దానిమీద ఆధారం చేసుకుని ఈ వాదనంతా ఉంది కానీ ఆ ఆధారమే తప్పు వెనకడు కల్పంలో ఉన్నటువంటి ప్రజాపతి ఉన్నాడే ఆ కల్పం చివరిలో ముక్తి పొంది ఆయన ఇంకా ఆయన లేడు ఆయన స్మృతి లేదు ఆయన సృష్టి లేదు అక్కడితో ఇప్పుడు కొత్తగా ఒక పుణ్యాత్ముడు ఆ పదవిలోకి వచ్చాడు ఇప్పుడు హిరణ్య గర్ప వచ్చాడు పాత సృష్టిలోంచి ఒక జీవి ఆయన పుణ్యాత్ముడు మహాపుణ్యాత్ముడు పుణ్య బలం చేత ఇవాళ హిరణ్య గర్ప వచ్చాడు పాత హిరణ్య గర్భుడు గారి యొక్క స్మృతి ఈయనకెట్లా వస్తుంది ఏ స్మృతి లేకపోతే ఈ మానస సృష్టి ఈ ప్రపంచ సృష్టి ఎలా చేశాడో అని ప్రశ్నిస్తావు చెబుతా విను ఈన ఒక రకమైన స్మృతి ఉంది కాని అది ఆయన పూర్వబ్రహ్మగారి యొక్క అనుభవం వల్ల కలిగిన స్మృతి కాదు ఒకటి యొక్క అనుభవం ఇంకొకటి స్మృతిగా వచ్చేసే అవకాశం లేదు కనుక పూర్వ బ్రహ్మగారికి సంబంధించినటువంటి అనుభవం వల్ల ఏ స్మృతి కలిగిందో అది ఈనాటి బ్రహ్మగారికి ఈనాటి హిరణ్ నిగర్భుడు గారికి అది సంక్రమించదు అయితే ఈయనకి ఒక స్మృతి ఉంది చెబుతున్నా ఇది ఏ స్మృతి అంటే ఈయన యొక్క ఉపాసన వల్ల ఈయనకి లభించినటువంటి ఒక మానసికమైనటువంటి విజ్ఞానం ఇది అంతేగాని పూర్వానుభవం వల్ల కలిగినటువంటి అనుభవజన్యమైనటువంటి స్మృతి కాదు ఇది ఉపాసనారూపమైన భావన వల్ల కలిగినటువంటి స్మృతి ఈయన చేసిన ఉపాసన ఏమిటి ఏమిటంటే వ్యష్టి వస్తువే సమష్టి వస్తువు అని భావించి ధ్యానం చేశాడు ఆయన అంటే వ్యష్టి అంటే తను సమష్టి అంటే సమస్త ప్రపంచము తనకు తెలిసింది తెలియంది తను చూసింది చూడండి మొత్తం అంతా కలిపితే సమష్టి ఈ వ్యష్టి నేనే ఈ సమస్తమైన ప్రపంచము అని ఆయన ధ్యానం చేశాడు ఆయన అంటే వ్యష్టియే సమష్టి అని భావించి అదే ధ్యానంగా చేశాడు అదే ఆయన ఉపాసన అది భావనే గాని యథార్థమైనటువంటి అనుభవం కాదు ఆయన పద్నాలుగు లోకాలు ప్రయాణం చేసి విమానం చూసి స్వయంగా అనుభవించలా ఏది ఏ ప్రపంచం పద్నాలుగు భవనాలను ఇరవై ఒక్క భవనాలను ఇంకెన్ని భవనాలు లెక్క అన్ని భవనాలు కలిపి మొత్తం అంతా సమష్టి ఆ సమష్టియే ఈ వ్యష్టి ఈ వ్యష్టియే ఆ సమష్టి అని ఒక భావనారూపమైనటువంటి ధ్యానం చేశాడు తప్పితే యథార్థ అనుభవ రూపమైనటువంటి ధ్యానం కాదు ఉపాసన అంటేనే అది భావన చేయటమే ఉపాసన అలాంటి ఉపాసన వల్ల కలిగినటువంటి ఒకనొక స్మృతి ఆయనకుంది ఆ స్మృతి చేత ఆయన తన మొదటి రోజు సృష్టి ప్రారంభించాడు అంటే ఇప్పుడున్నటువంటి ఈ బ్రహ్మగారికి వంద సంవత్సరాలు ఆయుర్దాయం అనుకుంటే ఆయన మొట్టమొదటి రోజు సృష్టి ప్రారంభించేటప్పటికీ ఆయన దగ్గర ఉన్నటువంటి ముడి సరుకు ఏమిటియా అంటే ఆయన ఉపాసన రూపంగా చేసినటువంటి భావన వల్ల కలిగినటువంటి ఉపాసనాజన్యమైనటువంటి స్మృతియే ఆయన దగ్గర ఉన్నటువంటి ముడి సరుకు ఆనాడు ఆయన దగ్గర మూడు సరుకు యథార్థమా అయథార్థమా అంటే అది అనుభవం ద్వారా కలిగింది కాదు గనక యథార్థ అనుభవం ద్వారా కలిగింది కాదు గనక ఆయన దగ్గర ఉన్నటువంటి ముడి సరుకు కూడా అయథార్థమే యథార్థం కానిదే అని చెప్పాలి అయథార్థ అనుభవం తాలూకు స్మృతులతో ఆయన తరువాతి సృష్టిలు వరుసగా చేసుకుంటూ వచ్చాడు కనుక ఆయన చేసే సృష్టిలన్నీ కూడా అయథార్థ పదార్థం నుంచి కనుక అయథార్థమైన సృష్టిలే అంటే అసత్యాలైన సృష్టిలే కనుక ఆయన చేసే సృష్టి ఏదీ కూడా సత్యం కావడానికి వీలు మహానుభావుడని సత్య సంకల్పుడని వేదం చెప్పిందనే ఉద్దేశం చేత ఎవరి యొక్క సృష్టి అయితే సత్యమని నిర్ధారణ చేయడానికి నువ్వు పూనుకున్నావో ఆయన సృష్టి చేయడానికి ప్రారంభించే మొదటి రోజున ఆయన దగ్గర ఉన్నటువంటి ముడుసొరకు కేవలం భావనాజన్యమైనటువంటి అయథార్థమైనటువంటి స్మృతి తప్పితే సత్యమైన స్మృతి కాదు గనక ఆయన చేసే సృష్టి ఏదీ కూడా సత్యం కావడానికి వీరే లేదు అని తెలిపోయిందయ్యా ఇక వ్యష్టి జీవి విషయంలోకి వచ్చామా నువ్వు సరిగ్గానే ఆలోచన చేశావు ఏమని వ్యష్టి జీవులు అజ్ఞానులు గనుక వాళ్ళు చేసే సృష్టి అజ్ఞానమయంగా ఉంటుంది గనక అది అసత్యం కావచ్చండి అన్నావు నువ్వు అది బాగానే ఉంది సమష్టి సృష్టికి వ్యష్టి సృష్టికి కూడా ఏమిటి భేదం అంటే ఏవీ భేదం లేనే లేదు ఇప్పుడు ఆయనది అయథార్థమైన మూడి సరుకులోంచే వచ్చింది ఈ వ్యష్టిది అయథార్థమైన మూడి సరుకులోంచే వచ్చింది కనుక ఏ ప్రపంచమైనా సరే మనస్సంకల్పస్వరూపమే దీనికి నేను కొన్ని నిదర్శనాలు కూడా చూపిస్తాను అంటున్నాడు వశిష్ఠ మహర్షి ఆయన ఏ నిదర్శనం చెబుతున్నాడంటే ఆయన అంటున్నాడు రామా నీ అనుభవంలో నువ్వే చూసుకోవయ్యా నీ మనస్సు ప్రసన్నంగా ఉంటే ఈ ప్రపంచమంతా ప్రసన్నంగా కనిపిస్తోంది నీ మనస్సు మలినంగా ఉంటే ఈ ప్రపంచమంతా కూడా మలినంగా కనిపిస్తోంది లోకంలో ప్రతివాడికి ఉంది అనుభవం దీన్ని బట్టి ఏం తెలుస్తోంది మనస్సే లోకం అని తెలియటం లేదా మరి నీ అనుభవంలోనేట కనిపిస్తోంది ఇంకా సూక్ష్మ దృష్టితో కనుక విచారించినట్టయితే ఈ మనస్సంటే ఏమిటి ఈ మనస్సే చిదాకాశం చిదాకాశమే సాక్షి నదిలో నీరే సుడిగుండం సుడుగుండం అంటే నీరు కాకుండా వేరే ఇంకేదైనా ఉంటుందా ఏమీ లేదు అక్కడ అలాగే ద్రష్ట దృశ్యం దృశ్యమే ద్రష్ట మనస్య సాక్షి సాక్షి వక్కడే ఉండగా ఇంత ప్రపంచం కనిపించడమే గారడీ గారడీ వాడు ఒక్కడే ఉన్నాడు అక్కడ నిలబడి ఉన్నాడు చేతికర్ర ఇలా తిప్పేశాడు తిప్పేటప్పటికీ పెద్ద నగరం కనిపించేసింది గంధర్వ అది దాని గారడీ అంటున్నాం అది ఎలాంటి గారడీయో ఈ ప్రపంచం కూడా అలాంటి గారడీయే ఒక దృష్టితో గనక చూసినట్లయితే ఈ ప్రపంచాన్ని అనేక విధాలుగా మనం విశ్లేషణ చేయొచ్చు ఒక దృష్టితో చూస్తే ఈ ప్రపంచం అంటే నువ్వు నేను అంతే నేను కానిదంతా నువ్వే నువ్వు నేను అనే పదార్థం కలిపితే అది ప్రపంచం ఇందులో నేనంటే ఏమిటి అధిష్టానమైన సత్పదార్థం ఉందో అదే నేను నువ్వంటే ఏమిటి ఆరోపితమైనటువంటి ఇతర పదార్థం ఈ ప్రపంచ రూపమైన పదార్థం ఏదైతే ఉందో అది మొత్తం కలిపితే నువ్వు నేను నువ్వు అనేటువంటి ఈ పదాలను ఉపయోగించేవాడెవడు నేను అనే మాటకు అసలైన అర్థం ఎవడో వాడే ఈ పదాలను ప్రయోగిస్తున్నాడు నేను యొక్క అసలు స్వరూపం ఏమిటి అంటే సత్తే సన్ మాత్రమే జీవుడు కాదు కనుక సత్తు కంటే భిన్నమైనటువంటి ఈ ప్రపంచం ఉందే నువ్వు అనేటువంటి ప్రపంచం అది మనోమయం అనటంలో సందేహం అక్కర్లేదు మనకి రామా ఈ చర్చ వల్ల మనకి తేలింది ఏమిటంటే ప్రపంచమంతా మనోమయమే ఈ ప్రపంచంలో ఉండేటువంటి శరీరాలు కూడా మనోమయములే అని తేలింది ఈ చర్చంతా మనకి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే చిన్న రంధ్రంలోంచి లీలా సరస్వతులు ఎలా దూరారు అని ప్రశ్నించావు ప్రశ్నిస్తే మనోబలం వల్ల అలా సాధ్యమైంది అని నేను అది కుదురుతుందా కుదరదా అని నువ్వు చర్చ ప్రారంభించావు ఆ చర్చతో ఇక్కడ దాకా వచ్చాం వాళ్ళు మనోమయ శరీరాలు ధరించి ఉన్నారు కనుక అలా జరగవచ్చు అని ఇప్పటికి తేలిపోయింది మనకి ఎందుకని నువ్వు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా కూడా ఈ ప్రపంచం సత్యమైన స్థాపించడం కుదరలేదు ప్రపంచమంతా మనోమయము మనోమాత్రము ఇప్పుడు మన యొక్క చర్చలో రెండు మూడు రకాలుగా మనం తేల్చుకున్నాం అందుచేత వాళ్ళు మనోమయ శరీరాలను ధరించి ఉన్నారు గనక మనోబలం చేత వాళ్ళు ఎలాగైనా చేయవచ్చు సూక్ష్మైన రంధ్రాల నుంచి చిన్న రంధ్రాల నుంచి కూడా దూరటం సాధ్యమే అని పనికి తేలింది అంతేకాకుండా వాళ్ళు చిన్మయ శరీరాలతో సంచరిస్తున్నారు అని కూడా చెప్పుకున్నాం అంతకు ముందు సరస్వతి దేవి లీలాదేవిని చిన్మయ శరీరాన్ని సంపాదించుకోమని చెప్పింది ధ్యానం ద్వారా దానికి విధానం కూడా చెప్పింది ఆ విధానంలో లీలాదేవి చిన్మయ శరీరాన్ని ముందర సంపాదించుకుని ఆ తర్వాత కేవలం తన సంకల్ప బలం చేత ఆలోకానికి సంబంధించినటువంటి స్థూల శరీరాన్ని ధరించింది అని కూడా మనం కథలో చెప్పుకున్నాం కనుక ఇప్పుడు లీలా సరస్వతులు ఏ శరీరంతో ఉన్నారంటే నిజానికి వాళ్ళు చిన్మయ శరీరంతో ఉన్నారు వాళ్ళ యొక్క సంకల్పం ప్రకారంగా వాళ్ళు కావాలనుకున్నప్పుడు కనిపిస్తున్నారు స్థూలంగా లేదు వద్దనుకున్నప్పుడు కనిపించకుండా మాయమైపోతున్నారు ఈ విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి ఎందుకని వాడు మన కథాక్రమంలో ముందర సరస్వతి దేవి లీలాదేవిని చిన్మయ శరీరం పొందమని అడిగింది దాని మీద ప్రశ్నలేసింది అవన్నీ కూడా పరిష్కారమైనాయి అప్పుడు లీలాదేవి జాన సమాధి యొక్క బలం చేత చిన్మయ శరీరాన్ని సంపాదించుకుంది ఆ సంపాదించున్న చిన్మయ శరీరంతో వాళ్ళు లోకాంతర ప్రయాణం ఒక బ్రహ్మాండం నుంచి ఇంకొక బ్రహ్మాండంలోకి ప్రయాణం చేశారు ఆ ప్రయాణం చేసిన తర్వాత ఆ చిన్మే శరీరంలో ఉండగా ఒకనొక సంకల్ప బలం చేత స్థూల శరీరాన్ని ధరించారు అని చెప్పుకున్నాం గనక ఈ విషయాలు అవి మనం మరిచిపోకూడదు వాళ్ళ యొక్క సంకల్ప బలం చేతనే శరీరాన్ని ధరిస్తున్నారు కావాలన్నప్పుడు కనిపిస్తున్నారు వద్దనుకున్నప్పుడు మానేస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలయ్యా ఈ విషయం అర్థమైంది గనక ఇక అసలు కథలోకి ప్రవేశిద్దామని వశిష్ట మహర్షి మళ్లీ లీలాదేవి కథలోకి ప్రవేశిస్తున్నాడు ఆయన ఏం చెబుతున్నా అంటే లీలా సరస్వతులు ఆ విధంగా ఆ విధూరథ మహారాజు యొక్క శయన మందిరంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడే ఒక ఆసనాలు చూసుకుని చెరో ఆసనంలో ఇద్దరు కూర్చున్నారు మాట్లాడకుండా వాళ్ళు గదిలోకి ప్రవేశించేటప్పటికి వాళ్ళ దివ్య తేజస్సుతో గది నిండిపోయింది ఆ కాంతికి అప్పుడే నిద్రలోకి ప్రవేశిస్తున్నటువంటి విదూరథ మహారాజు గారికి నిద్ర చెదిరిపోయి ఒకసారిగా లేచి కూర్చున్నాడు కూర్చునేటప్పటికీ ఇద్దరు దేవతాస్తీలు ఎదుర్కొండ కనిపించారు నివ్వెరబోయాడు నిమిషంలోనే తేరుకుని ఒంటి మీద బట్టలు సవరించుకుని లేచి నిలబడి సాష్టాంగవందనం చేసి నేల మీద పద్మాసనం వేసుకుని దేవతలారా మీకు జయం జయం అని వాళ్ళకి స్తోత్రం చేశాడు వాళ్ల పాదాల మీద పులు పూలు ఇంతలో ఈ సరస్వతీదేవికి ఒక కొత్త ఆలోచన వచ్చింది ఈ రాజు యొక్క వంశ ఈ లీలకి తెలియజేయాలి అది తెలియజేస్తే గానీ తను బోధించదలుచుకున్నటువంటి ఒక ప్రధాన అంశం బయటపడదు అది తెలిస్తే ఈమెకు తత్వం మరింత స్పష్టంగా అర్థమవుతుంది అని సరస్వతి దేవి తోచింది దాంతో ఆమె ఏం చేసిందంటే పక్కనే నిద్రపోతున్నటువంటి మంత్రి గారు మేలుకోవాలి అని సంకల్పించింది రాజుగారి పక్కన యుద్ద సమయం గనక అదే గదిలో మంత్రి కూడా పడుకుని ఉన్నాడు అక్కడ ఆయన మేలుకోవాలి ఆయనకు మెలకు రావాలి సంకల్పించింది వెంటనే ఆ మంత్రి ఎవరో తను లేపినట్టుగా లేచి కూర్చున్నాడు ఆయన కూడా ఈ దేవతాస్త్రీలను చూసి ఆశ్చర్యపోయి సర్దుకుని లేచి నిలబడి వారి పాదాల మీద పూలు వేసి సాష్టాంగ నమస్కారాలు చేసి రాజుగారి పక్కనే నేల మీద కూర్చున్నాడు అప్పుడు సరస్వతీదేవి అంది కదా ఓ విధురథ మహారాజా నువ్వెప్పుడు పుట్టావు నీ వంశమేమిటి నీ కథ ఏమిటి ఆ వివరాలను కొంచెం చెప్పవయ్యా అని అడిగింది ఇలా అడగడంలో వాడికి ప్రత్యేకమైన ఉద్దేశం ఉంటుంది ఆ ఉద్దేశం మనకి ఇప్పుడైతే తెలుస్తుంది ఇప్పుడు ఎప్పుడైతే రాజుగారుని దేవత అడిగిందో సామాన్యంగా మహారాజుల్లో మన రాజులే తమ గురించి గొప్పలు చెప్పుకోరు గనక వెంటనే మంత్రి గారు అందుకుని పది నుంచి ఇవాళ దాకా రాజుగారి వంశ చరిత్ర మంచి ఆర్భాటంగా చెప్పేశాడు ఇక్కడ వాల్మీకి మహర్షి పేర్ల మీద పేర్లు పెద్ద లిస్టు చాలా హడావిడి వర్ణనలు కావ్యాలు సౌందర్యాలు అన్ని చేసేశాడు ఇంత ఆర్పాటంగా మంత్రి గారు కథ చెప్పి చెప్పి చెప్పి ఏమన్నా అంటే చివరికి దేవి మా మహారాజు గారు పదో ఏట రాజ్యంలోకి వచ్చేశాడు ఇప్పటికి డెబ్బై ఏళ్లు సుమారుగా వయస్సానికి ఇప్పటిదాకా బ్రహ్మాండంగా రాజ్యం చేసేశాడు ఇప్పుడు మీ దర్శనమైంది కనుక మా రాజు పవిత్రుడైపోయాడు ఆయనకు సమస్త శుభాలు కలుగుతాయి అని నమ్ముతున్నాను అన్నాడు ఆ విధంగా తన యొక్క ఉపన్యాసాన్ని ఆయన ముగించాడు అప్పుడు సరస్వతిదేవి అంది విదూరథ మహారాజా నువ్వు నీ జన్మను గుర్తు చేసుకో అంటూ అనుగ్రహపూర్వకంగా అతని తలను వెళ్లిగా అలా తాకిందావి వెంటనే ఆ రాజుగారికి విదూరథ మహారాజు గారికి ఒక కొత్త వెలుగు మెరుపులు మెరిసినట్టయిపోయి పద్మరాజుగా తన వెనకటి కథ దాని వెనక జన్మ కథ దాని వెనక జనద అన్నీ కూడా కంటికి అలా కనిపించినట్టు అయిపోయింది ఆ రాజుగారు ఆశ్చర్య సముద్రంలో మునిగిపోయాడు ఇలా ఆలోచనలో పడిపోయాడు ఆయన ఆలోచిస్తున్నాడు ఆహా ఏమిట్రా ఇది ఈ ప్రపంచం ఎంత మాయా ఈ దేవతల యొక్క అనుగ్రహం వల్ల నాకు ఇప్పుడు ఈ మాయ యొక్క స్వరూపమేటో కొంచెం తెలుస్తోంది అక్కడేమో నేను మరణించి ఒక్కరోజా ఇక్కడ నా వయస్సేమో డెబ్బై సంవత్సరాలా ఇది ఎలా సాధ్యమైంది ఇలాగేమిటి నాకంతా గుర్తుంది మా అమ్మ మా నాన్న మా తాత ముత్తాత నా బాల్యము నా రాజ్యము ఈ లెక్కలన్నీ ఎలా తప్పుతాయి డెబ్బై ఏళ్ళ లెక్కలు విదూరథ మహారాజు గారు తనకు తెలియకుండానే తన ఆలోచనలన్నీ బయట కనేశాడు పిల్లవాడు మాట్లాడినట్టుగా ఆ మాటలు విని సరస్వీదేవి నవి ఇలా అంది రాజా కొన్ని సూక్ష్మ విషయాలను గమనించయ్యా నువ్వు నువ్వు ఎక్కడికి పోయావు ఎక్కడికి పోలా ఎక్కడికి రాలా నీకు అధిష్ఠానమైనటువంటి చిదాత్మ కూడా దాని గురించి ఆలోచించు ఆ చిదాత్మలోనే నువ్వు అక్కడే ఉండి నీ కథలన్నీ నువ్వు స్మరిస్తున్నావు నీ చిదాత్మలో నువ్వు అదే నీ అసలు స్వరూపం దాంట్లోనే ఆనాటి గిరిగ్రామం ఉంది అందులోనే వశిష్ఠ గృహం ఉంది అందులోనే పద్మరాజు గారి యొక్క రాజ్యం ఉంది అందులోనే ఆయన యొక్క అంతఃపురం ఉంది దానిలోపలే నువ్వు చూస్తున్నటువంటి ఈనాటి ఈ బ్రహ్మాండ మండలం అంతా ఉంది అక్కడ పద్మరాజుగా నువ్వు మరణించిన వెంటనే నీకు అధిష్ఠానమైనటువంటి చైతన్యాన్ని మాయ కమ్మేసింది మాయ కంపేటప్పటికీ ఆ వెనువంటిని నీకు ఈ బ్రహ్మాండం ఇప్పుడు కనిపించడం ప్రారంభించింది ఈ బ్రహ్మాండంలో నీ జీవిత చరిత్ర నీకు కలలో చరిత్రలాగా కనిపిస్తో ఇప్పుడు ఆలోచించు నీ కలలో ఉండే కాలానికి ఈనాటి నీ ప్రపంచంలో ఉన్నటువంటి నీ బ్రహ్మాండంలో నీకు సత్యంగా కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచంలో కనిపిస్తున్న కాలానికి తేడా ఏమిటి అని సరస్వీదేవి ప్రశ్నించి వివరిస్తోంది ఏమి లేదయ్యా దీంట్లో నువ్వు ఆశ్చర్యపోవలసింది లేదు నువ్వు కాలం అనేది సత్యంగా ఉందనుకుని ఇన్ని ఆలోచనలు చేస్తున్నావు ఆనాటి బ్రహ్మాండంలో అది కాలం ఈనాటి ఈ బ్రహ్మాండంలో నీ జీవిత చరిత్ర నీకు కలలాగా కనిపిస్తోంది ఇదే బ్రహ్మాండంలో నీ కల కనిపిస్తోంది కదూ ఇదే బ్రహ్మాండంలో నీకు జీవితం కనిపిస్తోంది కదూ ఈ కల జీవితంలోనే నువ్వు ఎప్పటి నుంచో నన్ను ఉపాసన చేస్తున్నావు ఈ ప్రపంచంలో ఈ జీవితంలో నువ్వు విదూరథ మహారాజుగా ఉన్నప్పుడు నీకు కళ ప్రపంచం ఒకటి ఉంది మెలుకో ప్రపంచం ఒకటి ఉంది ఈ మెలుకువ జీవితాన్ని సత్య జీవితంగా నువ్వు విశ్వసిస్తున్నావు ఇప్పుడు నీకు పూర్వజన్మానుభవము ఈ జన్మానుభవము కలిపి రెండింటినీ బేరేజ్ పోయి చూసుకుంటే ఎలా ఉంది ఇప్పుడు ఈనాటి ఈ జీవితం వెనుకటి బ్రహ్మాండంతో పోలి చూస్తే కలలాగా ఉంది ఈ కల వంటి ఈ జీవితంలో నువ్వు ఎప్పటి నుంచో నన్ను ఉపాసన చేస్తున్నావు అలనాటి పద్మరాజు యొక్క అంతఃపురంలోపల ఇమిడి ఉన్నటువంటి ఈ నీ బ్రహ్మాండ మండలం ఏదైతే ఉందో దాంట్లోనే నీ యొక్క వ్యవహారం అంతా నీకు కనిపిస్తోంది అదే నీకు ఇప్పుడు గుర్తొస్తోంది నేను ఫలానా వంశంలో పుట్టాను ఫలానా విధంగా రాజ్యం చేశాను ఫలానా ఫలానా యుద్ధాలు చేశాను గెలిచాను ఫలానా యజ్ఞాలు చేశాను ఇప్పటికి నాకు డెబ్బై ఏళ్ళు వచ్చాయి ఇప్పుడు సింధురాజు నా మీదకి యుద్దానికి వచ్చాడు ఒకరోజు యుద్దమైపోయింది ఈ రాత్రి నిద్రపోతుండగా ఇద్దరు దేవతలు నా దగ్గరకు వచ్చారు వీరిలో ఒక ఆమె నాకు పూర్వజన్మ జ్ఞానం ఇచ్చింది నాకిప్పుడు జ్ఞానం కలిగింది నేనిక కేవలం నా స్వస్వరూపంతో వండిపోతాను అని నువ్వు ఇప్పుడు అనుకుంటూ ఉన్నావు ఈ అనుకోవడంతో సహా మొత్తం అంతా కలిపి భ్రాంతే నీకిప్పుడు ఏ జ్ఞానమైతే కలిగిందో ఆ జ్ఞానంతో సహా నీ స్వస్వరూపాన్ని గురించి నువ్వు చేసే చింతనతో సహా మొత్తం అంతా కలిపి భ్రాంతే నువ్వు పద్మరాజుగా మరణించిన మరుక్షణంలోనే నీ హృదయంలో ఈ జ్ఞానం అంతా ఒకేసారి ఉదయించింది ఎప్పుడు నువ్వు పద్మరాజుగా మరణించినటువంటి క్షణంలోనే ఆ తర్వాత ఇన్ని క్షణాలు లేవు ఎస్మిన్నే ముహూర్తే మృతిమభ్యాగ ప్రతిభైషాతే స్వయమే వదితాహృది అన్నది సరస్వీదేవి అవిడేముంటోందంటే ఒక సిద్ధాంతాన్ని చెబుతోంది ఎస్మిన్నేవ ముహూర్తే పురాత్వం మృతిం అభ్యాగత ఏ క్షణంలో పూర్వకాలంలో నువ్వు మరణాన్ని పొంది ఉన్నావో తదైవా ఆ క్షణంలోనే ఏషా ప్రతిభ ఈ డెబ్బై జీవితానికి సంబంధించినటువంటి భ్రాంతి రూపమైనటువంటి జ్ఞానం స్వయమేవ ఉదిత ఎక్కడా హృది స్వయంగానే ఉదయించింది ఎక్కడా నీ హృదయంలో హృదయం అంటే మనస్సే ఏ మనస్సు చేత నువ్వు ఆనాడు మరణించాననుకున్నావో అదే మనస్సులో అదే క్షణంలో ఈ డెబ్బై సంవత్సరాల అనుభవ రూపమైనటువంటి చరిత్ర ఒకేసారి స్ఫురించింది ఇది ఎలా కుదురుతుందండి ఉదాహరణ చెబుతా విను జై గురుదత్త